పరిశుద్ధా మా నోటను ఒక క్రొత్త పాటను మీరు మాకు అనుగ్రహించు పాడలేరన్న సకల గోత్రముల నుంచి ఈ లోకం నుంచి మీ యొక్క రక్తాన్ని పెట్టి క్రయదనంగా కొనబడ్డ వాళ్ళు తప్ప ఎవరు ఆ పాటలు పాడలేరు ఆయన అవును రాజా మీ మేము పాడాల ప్రతి ఆ యొక్క కలవరసల్లో మీరు చూపించిన ప్రేమని మేము జ్ఞాపకం చేసుకోవాలా మాకు బదులుగా మీరు మరణించినారని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఓ ప్రభా మీ యొక్క మరణంలో పాల్పొందే యోగ్యతని మీరు మాకు ఇచ్చినారు మీతో సమాధి చేపడే బాప్తి అనుభవం అనుగ్రహించిన ప్రభావ మీతో పాటు మూల తిరిగి లేచిన అనుభవాన్ని మాకు అనుగ్రహించినారు అవును ప్రభా మీ రక్తాన్ని పెట్టి కాబట్టి మేము మీ సొత్తు బిళ్ళలుగా లేనప్పుడు ఒకప్పుడు మేము అన్యులుగా ఉన్నప్పుడు ఓ రక్షించుకొని మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి మీ పిల్లలుగా తయారు చేసుకున్నారు పరిశుధాత్మ లేనివాడు నా వాడు కాడు అని మీరు అన్నారు అవును రాజా మీ యొక్క చేసుకున్నారు విమోచన దినం వరకు మమ్మల్ని ముద్రించుకున్నాను కాబట్టి సైతాను మమ్మల్ని ఏం చేయలేడు సైతానికి మేం అవకాశం ఇవ్వం వాడు దివరాత్రంలో ప్రవ్వా మా సహోదరుల మీద నేరాలను నోతున్నాడు మీ కానీ మేం వాడికి ఛాన్స్ ఇవ్వం ప్రవ్వా ఎందుకంటే ప్రవ్వా మీ యొక్క జ్ఞానం మీరు మాకు అనుగ్రహించినారు మా గొప్పతనం కానే కాదు ప్రవ్వా మీ జ్ఞానంలో మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా మా సొంత మేము కొట్టివేసే కొంటున్నాం ప్రవ్వాటిని తీసివేస్తున్నాం ప్రవ్వా మీ తలంపులకు మేము చోటిస్తున్నాం క్రీస్తు కలిగిన మనసు మీరు ధరించుకున్న ప్రభావ క్రీస్తుని ధరించుకున్నాను అయినా మీరు హాలనీయ ప్రవ్వా మనసు మాకు అనుగ్రహించని క్షణం మానవ మనసును తొలగించేసండి యుగ సమాప్తిలో మతపరమైన జీవితం అంత మానవ మనసుతో నిండి ఉంది ప్రవ్వా ఓ ప్రభా క్రమేణ పశువు రూపకంగా దయాలు తయారైపోతుంది ప్రభా క్రైస్తవ జీవితం బుద్ధి లేని తనం మారిపోతుంది ప్రవ్వారే మాకు మనసు మీరే మాకు బుద్ధి అనుగరించండి ఎందుకంటే బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు మీలోనే ఉన్నాయి ప్రవ్వాలో గుప్తం అయినాయి ప్రవ్వా అవి దాచబడ్డాయి ప్రవ్వా మాకు విడిపించండి వాటిని మాకు అనుగ్రహించండి వాటిని ప్రభు మాకు ఈ లోకపు జ్ఞానం వద్దు ఇదంతా అలసట ఆయాసంతో ఓ ప్రభావ నిరుత్సాహంతో నిండిన జ్ఞానం ప్రవ్వా అంతా ఫెయిల్ చేస్తుంది మమ్మల్ని ఆ జ్ఞానం కాబట్టి మాకు మీ జ్ఞానం అనుగ్రహించి అనిపించానం ఎప్పటికీ ఫెయిల్ కాదు ఆకాశం గతించను భూమి గతించను గాని మీ మాటలు ఎప్పటికి గతించం అలా కాబట్టి దాన్ని ధైర్యంగా దాన్ని మేము మీ మాటల మీద ఆధారపడి ముందుకోవాలా ఇంకా మేము అనుమానించాం ఇంకా మేం మేం భయపడాం ప్రభా అవును రాజా క్షత్ర అభ్యర్థోలు వాళ్ళు సాక్ష్యం ఇచ్చినారు మేం సచ్చిపోయినా గాని ఈ అగ్నిగుండంలో మేం కాలిపోయినా గాని మేం మటుకు మా దేవుని విడిచిపెట్టాం మేం మటుకు ఈ సైతాన్యాన్ని పూజించం తీర్మానిచ్చునరు ప్రాభ వాళ్ళ చావుకు భయపడలేదు ప్రాభా కానీ ప్రభావ అటువంటి భయం క్రైస్తవ జీవితంలో ఉంది చావు అంటే తీపి అయిపోయింది ప్రభా అవును రాజా ఉండడానికి లేదా అట్లా అనుకునింటే రక్షణ అనుభవం రాకపోద్ది బాగా చావని కూడా తనిమలి మీరు మీరు చనిపోకపోతే ఈ లోకానికి రక్షణ రాదని మీకు తెలుసు కాబట్టి ప్రభా మీరు దాన్ని లెక్క కట్టుకోలేదు ప్రభావా ఎవరైతే వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో దాన్ని తగ్గించుకుంటాడని ఉంది వాక్యం ప్రభా చూ లాభ గాటి మా ప్రాణాలను మీకు సమర్పించుకున్నాం కాబట్టి మేము వాటి గురించి చింత ఎంతో మంది హత ప్రతి రోజు కొలది ప్రపంచంలో స్త్రీలు పురుషులు పిల్లలు కూడా ప్రవ్వా జీవితంలో అనగా చాలా బాధాకరంగా ఉంటుంది ఎంతో వేదన ఉంది ప్రవ్వా దిక్కు ద్వేషం ఏర్పడుతుంది వాళ్ళ మీద కోపం ఏర్పడుతుంది కానీ ఇది ప్రేమ సిద్ధాంతం క్షమించే సిద్ధాంతం అందరినీ ప్రేమతో పొందుకోమన్నారు ప్రభువా ఈ యొక్క సాయంత్రం సరప మేము మిమ్మల్ని స్థుతిస్తున్నాం గణపరుచున్నాం మహిమపరుస్తున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావాలు మహా ఐశ్వర్యము మీకే కలుగుడుగా హలూయ ప్రభు మిమ్మల్ని స్థుతించే బిడలుగా మమ్మల్ని తయారు ఒక తరం వాళ్ళు మిమ్మల్ని స్థుతిస్తున్న వాక్యం దివారాధన దూతలు మిమ్మల్ని స్థితిస్తున్నారు మేము కూడా ప్రతిక్షణ మిమ్మల్ని స్థుతించాలా మరి విశేషంగా మీ నీతి సత్యాన్ని మీ బిడ్డలకు ప్రకటించాలా అటువంటి సేవ జీవితంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నడిపించి మీరు మై కొంతమంది ప్రార్థిస్తున్నాం తండ్రియ హృషయ గ్రంథము అధ్యాయం హృషయ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనం నేను మనం కొంతకాలం కొన్ని సంవత్సరాల క్రితం గ్రంథం అంతా ధ్యానించినాం వాటన్నింటినీ రికార్డింగ్ స్టేషన్ పద్నాలుగు అధ్యాయాలు పన్నెండు అధ్యాయాలు ఉంటాయి అదిలో అవన్నీ రికార్డింగ్ స్టేషణం అయితే సరే అది అయిపోయింది కదా అని విడిచిపెట్టామా నేను సిస్టమేటిక్ గా చదువుతాను బైబుల్ ఆది కాండం నుంచి ప్రాణ గ్రంథం వరకు ఒకదాని తర్వాత ఒక అధ్యాయ తర్వాత ఒక అధ్యాయ చదువుకుంటా పోతాను ప్రతిరోజు ఇప్పుడు నేను హంశయ గ్రంథం చదువుతున్నా గత వారం నుంచి అయితే కొన్ని సంవత్సరాల దాన్ని ప్రకటించడం వారిని రికార్డింగ్స్ చేసి ఇంటర్నెట్ లో పెట్టినము అనేకులు వింటున్నారు డౌన్లోడ్ చేసుకుంటున్నారు కానీ అప్పటికైపోయిందా ఆయన ఇంకా తిరిగి మాట్లాడే దేవుడు ఆయన మరోసారి మాట్లాడుతూ తిరిగి తిరిగి మాట్లాడుతూ ఉంటాడు అన్న విషయం వాక్యాలు జ్ఞాపకం చేస్తా ఉంటే చూడండి ఆరో వర్షంలో ఏమంటున్నాడు నా ప్రజలు ఎందుకు నశించిపోతున్నారు నా జనులు జ్ఞానము లేని వారై చూడండి ఎట్లా నశించిపోతారంటే మనుషులు నా జనులు ముఖ్యంగా అంటున్నాడు అంటే నా బిడ్డలు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు ఏ రీతిగా నశించిపోతున్నారంట జ్ఞానము లేక జ్ఞానము కొదువా జ్ఞానము లేకుంటే నశించిపోతానని ఉంది వాక్యం తర్వాత చూడండి అక్కడ ఏముంది ఇంకా ఎందుకు లేదు నీకు జ్ఞానం జ్ఞానము విసర్జించితే జ్ఞానం ఎక్కలు వస్తుంది జ్ఞానం ని రిజెక్ట్ చేస్తున్నావు మై పీపుల్ ఇక్కడేముంది తెలుసు ఇంగ్లీష్ లో మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫార్ ద లాక్ ఆఫ్ నాలెడ్జ్ Because thou hast rejected knowledge. If you told God's knowledge, ni the Bhagavan gives you the knowledge, mantra just like the thiets. Isn't all this and you may not claim yourself that as you didn't say you were! God aside, my dreams, this is obvious because adult сек jesus прав auto means God whenever they seek peace to Matthew. నీ వృధుడు నచ్చుకునే వాక్యం చెప్తే నీకు నచ్చదు క్రైస్తవ జీవితం అట్లుంది ప్రపంచం అద్దట నచ్చదు కాబట్టి ఆయన ఎంతగానో బాధతో ఈ వాక్యం నా ప్రజలు ఎందుకు నశించిపోతున్నారంటే వారికి జ్ఞానము లేదు ఎందుకు జ్ఞానం లేదంటే వాళ్ళు దేవుని జ్ఞానాన్ని తృణీకరించనుంది తర్వాత ఏముంది తెలుసా వాళ్ళు దేవుని జ్ఞానాన్ని తృణీకరించారు కాబట్టి నేను కూడా వారిని విసర్జించును తర్వాత ఇంకొంచం పైన చూడండి తర్వాత దాని మీద నువ్వు దేవుని జ్ఞానాన్ని విసర్జించిన కాబట్టి నాకు నువ్వు యాచకు లాగా ఉండకుండా నేను విసర్జించేసాడంటే యాచకులుగా ఉండనియడంట దేవుని బిడల్ని పేతుర రాష్ట్ర పాత్రికల్లో చూస్తాం ఎన్ని మనం అందరినీ యాజకులుగా తయారు చేసుకున్నాడు దేవుడు అంటే రక్షణ పొందిన వాళ్ళందరూ ప్రీస్ అనుంది నువ్వు నేను సిస్టర్ అందరం ప్రీస్లం అనుంది వాక్యం అంటే ప్రీస్ట్ అంటే చెప్పడానికి ప్రీస్ట్ కాదు మనం చేసే ప్రీస్లం ప్రీచింగ్ ప్రీస్లం కాదు మనం ప్రాక్టీసింగ్ ప్రీస్ ల అన్న వాసం చెప్తున్నాడు అక్కడంటే చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులో నడిపించిన వారి గుణాశాలను ప్రచురించిన నిమిత్తము ఏర్పరచబడిన వంశము యాజక సమూహము అన్నాడు చోజన్ పీపుల్ అన్నాడు కాబట్టి నేషన్ ఆఫ్ ప్రీస్ట్ హుడ్ అని అన్నాడు అక్కడ మనందరినీ ఒక యాజక సమూహంగా తయారు చేసుకున్నాడు ఆయన రక్షణ అనుభవంలోకి తీసుకొచ్చిన మనల్ని ఎందుకు తీసుకొచ్చినాడు ఆయన కొరకు యాజకులాగా నాకు గత వారం నుంచి దేవుడు ఒక ఇన్ని ఆశ్చర్యకరమైన సార్ అవన్నీ ఇప్పుడు మీకు చెప్పాను క్లుప్తంగా ఎందుకంటే పర్పస్ వేరే ఇప్పుడు వాక్యం ధ్యానించాల్సిన పర్పస్ వేరే అది ఎట్లా వెళ్ళిపోతుంది వాక్యం మనం చూస్తాం పాత నింబిన కాలం నుంచి మొదలుకొని సెఫెన్ కాలం వరకు కూడా మనకు తెలుస్తా విషయాలు దేవుడు తన దూతలతో పాటు అక్కడ కూర్చొని ఉంటాడు ఇప్పుడు ఈ క్షణము మనల్ని చూస్తాడు నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్ముతున్నారో లేదు నాకు తెలియదు హండ్రెడ్ నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన మనల్ని ఇక్కడ గమనిస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే నా నమ్మిన అక్కడ నేను వాళ్ళ మధ్యలో ఉంటాడు అది నమ్మరా నమ్ముతాం ఇప్పుడు ఆయన అక్కడ కూర్చున్నట్టు నమ్మలేరు ఇక్కడ కూర్చున్నట్టు నమ్మలేరా నేను గ్యారంటీ గా ఎందుకంటే ఆ నా హృదయంలో నేను ఆయన చూస్తున్నా ఈ క్షణము మనం మాట్లాడుతున్న సంభాషణ అంత వింటున్నాడు మనం గురించి కరెక్ట్ గా మాట్లాడుతున్నామా లేదా వింటున్నాడు తర్వాత ఆయన మన ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అంటే నేనేదో స్పెషల్ కాదు నాకు కూడా అవి హెచ్చరికలాగా ఉండడానికి కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే నేను కూడా తర్వాత ఇవన్నీ తిరిగి తిరిగి వింటా ఇంటికి పోయినాక చౌకి పెట్టుకోలేక ఆఫీస్ పొత్తుంటే ఇవన్నీ వాక్యలు వింటా ఎందుకంటే నేనేదో మీకు చెప్తున్నానంటే నాకు కాదనుకుంటున్నానా కాదు నాకు అట్లా అటువంటి అహమేమని నాకు ఉందేమో నేను చెక్ చేసుకోవట్టి అది వింటే నాకు కూడా నేను కూడా ఏమన్నా ఆయన జ్ఞానాన్ని ధృణీకరిస్తున్నా నాకు తెలవాలా కదా ఎందుకంటే లాస్ట్ డేస్ లలో అందరూ జస్టిఫైడ్ లైఫ్ లో ఉంటారంట అసలు అయినా కదా మనల్ని జస్టిఫై చేయాల్సింది జస్ట్ అంటే నీతి ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనేది కలేషియన్స్ లో చూస్తాము హాబోక్ లో చూస్తాం నీతి విశ్వాస మూలంగా జీవించదు ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అంటే జస్ట్ అంటే నీతి అయితే ప్రతి ఒక్కడు నేనే జస్ట్ నేనే జస్టిఫైడ్ నేను అనుకుందే కరెక్ట్ నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్న టైప్ లో ఉంటారు అన్నట్టు కానీ అట్లా ఉండొద్దు బ్రదర్ నువ్వు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటే అట్లా అంటావా ఒకసారి చెక్ చేసుకోవాలి నా కుందేలుకి మూడు కాళ్ళున్నాయా నాలుగు కాళ్ళు ఉన్నాయా అరే అవును నాలుగు కాళ్ళు కదా అని నిన్ను నువ్వు అప్పుడే నువ్వు నీతిమంతులు లేకుంటే నువ్వు నీతిమంతులు కావు ఆయన కదా అయన సాత్వికుడు దీన మనసు గలవాడు సాత్వికుడు అంటే అర్థం తెలుసా మీకు మళ్ళీ దీన మనసు అంటే తగ్గింపు కదా సాత్వికుడు అంటే శ్రమలను భరించేవాడు అని అర్థం సాత్విక అంటే ఇప్పుడు మీరు చూస్తారు ఈ ఏరియాలో మీరు ఎవరు జోలికి పోరు ఎవరితో కానీ మీ మీదకి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు మీరు వాళ్ళతో మీరేం దాదగిరి చూపించారు మీరు ఒకవేళ దాదాగిరి చూపిస్తే వాడు మీకు రాడు కానీ మీ మీదకి వస్తున్నారంటే ఎందుకు మీరు దాదాగిరి చూపిస్తలేదు దాదగిరికి ఆపోజిటే సాత్వికం కాబట్టి శ్రమలను శ్రమలను అనుభవించేవాడే సాత్వికుడు అని అర్థం కాబట్టి ఆయన సాత్వికుడు అంటే నువ్వు ఉండవా నువ్వు సాత్వికంలో ఉండవా నీకు వద్దా సాత్వికం నువ్వు శ్రమలొద్దా నీకు మనం అందరం శ్రమల గుండా పోతున్నావాదే రోజు శ్రమలు ఎప్పుడు పర్ణగరాజ్యము బాప్తిజం ఇచ్చే యూహాను కాలంలో బలవంతుని చేతిలో పట్టబడింది అనుంది వాక్యం మన ప్రభువే చెప్పిడు పర్ణగరాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది ఎప్పుడు బాప్తిజం ఇచ్చే యూహాను కాలంలో ఆరంభమైంది ఈ రోజు కూడా బలవంతం చేతిలో పట్టబడింది పర్ణగరాజ్యం అంటే క్రైస్తవ జీవితము జబర్దస్తిగా పట్టబడింది ఈ లోకంలో బలవంతుడు అంటే సైతాన్ చేత పట్టబడింది అంటే సైతాన్ ఇట్ట పట్టుకుంటాడు వాటి అనుచరుల ద్వారా పట్టుకోడు వెలుగు దూత సంబంధులు ఈ లోకస్తులు మతాన్ని అంటే ప్రభుని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వీకరించిన వాళ్ళందరూ వెలుగు సంబంధులు కాబట్టి వెలుగు దూత సంబంధులు సైతాను సంబంధులు అయ్యండి వెలుగును ధరించిన ఉంటారు వాళ్ళు కాబట్టి పోయిన వారి నుంచి నాకు ఏం చెప్పేసింది ఎవటంటే ఈ వెందుకును ఈ శ్రమలు ను అనుభవించాలా ఎందుకు ఈ కష్టాలు సరే మొదటిదిగా ఏంటంటే ఆయన కూడా శ్రమను అనుభవించండి కాబట్టి ఆయన ఆయన క్రీస్తు మాదిరిగా మనం జీవించాలి కాబట్టి మనం కూడా శ్రమను అనుభవించాలా ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఏంటంటే శ్రమలు లేకుండా ఎవడు ఆయన సన్నిధికి చేరలేడు శ్రమల గుండా పోకపోతే నువ్వు ఆయన చేరలేవు అది సునాయసంగా అంత ఈజీగా హెవెన్ కి పోవడం ప్రభు సన్నిధిలో నిలబడడం అంటే అంత టఫ్ టైమ్స్ నుంచి వచ్చిన వాళ్లే కదా ఏలియా మొదలుకొని మోసే మొదలుకొని మోసే కాలం నుంచి చూస్తే మనం అబ్రాహాం చూస్తే అబ్రాహం భయం సెవలు అనుభవించినవాడు కదా అడుగడుగున శనుభవించినవాడు ఆయన నోవా సెవెలు అనుభవించిడు అబ్రహం శవలు అనుభవించిడు యాకోబు శవలు అనుభవించిండు దేవుడి పిల్లలు అందరూ అందరూ శవల అనుభవించిన కాబట్టి అందరూ అక్కడ ఆయన సజ్ఞ చేరించి మనం నమ్ముతున్నాం కదా కృత నిబంధన చూపిస్తాడు దేవుడు పాత నిబంధన కాలంలో ఏముందంటే చనిపోయిన వాళ్ళు మరోబడ్డ వాక్యం మన ప్రసంగీలో చూస్తాం వాళ్ళకి ఏమి తెలియదంట వాడు ఎక్కడుండో ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి తెలియదంట కానీ కృత నిబంధన కాలంకి వచ్చినప్పటికి వాళ్ళందరూ ఆయన సరిధిలో చేరినారు అన్నది వాక్యం ప్రభు నా ఆత్మని అప్పగిస్తున్నారు అన్నాడు అంటే ప్రభునందుని నిద్రించిన వాళ్ళందరూ క్షణంలో ఆటోమేటిక్ ఆయన శరీరం చేరుతున్నారు ఆయన సరిధిలో నివసిస్తున్నారు సేను పార్త మీదపాటు నివసిస్తున్నారు మనము శరీరంలో ఉన్నా గాని మనం ఆల్రెడీ లోకం దృష్టి చనిపోయిన వాళ్ళం కాబట్టి ఈ క్షణము ఆయన సన్నిధిలో మనం ఉన్నాం అందు నమ్ముతున్నావా డిఫికల్ట్ కదా కానీ నేను నమ్ముతున్నాను ఈ క్షణం నేను ఇక్కడ మీ మధ్యలో ఉన్నా కానీ నా మనసు అక్కడే ఉందంటే అక్కడ ఆయనతో పాటు కలిసి స్థుతించాలన్న ఆ తపనలోనే ఉన్నాను ఇంకా ప్రతి క్షణం నా ప్రభు సన్ని ప్రభుతోనే ఉండాలా ప్రతి క్షణం ఆయన దగ్గరనే ఉండాలా అన్న ఆసక్తి నా హృదయంలో ఉంది అందుకే నేను చాలాసార్లు ఇల్ల పోతామంటే నా పట్టకెళ్ళిపోతున్నా నన్ను గుర్తుపట్టారు మనుషులు అంటే నేను ఏదో గొప్పగా చెప్పలేని కాదు ఎందుకు గుర్తుపట్టారు అంటే వాళ్ళు నన్ను వీడు ఎవడ అనుకుంటున్నారు మనం కూడా వీడు నన్ను ఎందుకు గుర్తుపడతలేరు అనేసి అంటే మనం ఈ లోకస్థలం కాదు కాబట్టి మనల్ని గుర్తుపట్టరు ఈ లోకంలో మనల్ని గుర్తుపట్టారు ఎవడు ఎందుకు గుర్తుపట్టారు అంటే ఈ లోకం మన ఆయన గుర్తుపట్టుకున్నాడు ఆయన సరిద్ర మనం ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఎవడు మనల్ని గుర్తుపట్టాడు మనం అట్లనే ఉండాలా ఎవడు గుర్తుపట్టుకున్నా మన పని మనం చేసుకుంటూ పోవాలా అయితే గత వారం నుంచి దేవుడిని ఒక విషయం చెప్పేసి ఏంటంటే దేవుడి ఆయన సన్నిధిలో అక్కడ ఉండి సరే యశయ గ్రంథము యహెచ్ గ్రంథం చూస్తాం కదా దేవరాత్రులు దేవుణ్ణి స్థుతిస్తుంటారు దూతలు మరి ఆయన సన్నిధి జీర్ణ ఏం చేస్తుంటారు వాళ్ళు కూడా స్థతిస్తా కదా మరి అందరూ స్తుంటే ఇంకా అక్కడ ఏం పనిపాటలు ఉండవా పరలోకంలో ఏం పనిపాటలు ఉండవా అంటే ఉత్తగా స్థుతిస్తుంటేనే ఉంటారు ఇంకేం పనుడదా అని నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవనడం లేదా మళ్ళీ ఎవడి నివాసంలో వాడుంటే నేను బయటికి రావాలా లేదా ఆయనలా ఆ నివాసాల నుంచి బయటకు వస్తేనే ఒక జమాయి స్థుతించగలరు మళ్ళీ నివాసంలో ఏం చేయాల కదా సరే ఇప్పుడైనా కానీ భవిష్యత్తులో గాని ఈ లోకంలోకి ఆయన తిరిగి వచ్చినాక మనం అందరినీ ఆయన తీసుకపోయినా కానీ ఆయన నివాసంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఎవడు నివాసం నుండి అర్థం ఉందా పరలోకంలో కూడా డివిజన్స్ ఎందుకు సెపరేషన్ ఎందుకు ఇంట్లో ఈ రూమ్ నువ్వు ఉంటే ఆ రూమ్ లో ఉంటే అర్థం ఉంది గానీ పరలోక రాజ్యంలో అట్లా సెపరేషన్ ఉంటే ఎవరు తెలిసి ఆయన శృతించాలా పరలోకంలో కూడా ఒక పని ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండేవాడు ఎక్కడ జ్ఞాపకం చేస్తాడు యోగ గ్రంథాలు మనము ఎస్కల్ గ్రంథాలు చూస్తాం మనము దాని తర్వాత రాజుల గ్రంథంలో చూస్తాం మనం ఎన్నిసార్లు చూసినాం ఆహాబు విషయంగా మాట్లాడుతుంటాడు దేవుడి దూతంతో పాటు ఒకనొక దినము దేవుడు తన దూతాలతో పాటు కూర్చున్నాడు సింహాష్టమి కూర్చొని చర్చిస్తున్నాడు అంటే పరలోకంలో కూడా కొన్ని పనులు నెరవేరుతా ఉంటాయి అయితా ఉంటాయి డిస్కషన్స్ అయితా ఉంటాయి ఈ లోకంలో పరిస్థితుల గురించి డిస్కషన్స్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కృత రాజుల గురించి మాట్లాడుతుంటాడు ప్రతి అధికారము పైనుంచి ఇవ్వబడినదే అంటే పైన డిసైడ్ చేసుకుని ఎవరిని రాజుగా పెట్టాలా ఎవని రాజుగా పెట్టద్దు ఈసారి ఎవరి ఎలక్షన్స్ లో గెలవాలా ఎవరి ఎలక్షన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అక్కడ ఎందుకంటే ఈ సృష్టి అయినది కదా ఆయన ఇష్టం ఆయన మేనేజ్ చేయాలి దీన్ని సరే ఆయన ఒక్కడు మేనేజ్ చేయకుండా ఇక్కడ నుంచి శ్రమలు పొందిన వాళ్ళందరినీ ఆయన తీసుకుపోయి మీరు శ్రమలు పొంది మీరు ఎక్స్పీరియన్స్ పొందిన ఇక్కడ ఈ లోకంలో మీకు తెలుసు దేవుళ్ళ ఉండి వీటన్నిటిని మీరు అనుభవించారు కాబట్టి ఇప్పుడు మీరు మేనేజ్ చేయండి అక్కడ నుంచి అని లేదా ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం ఇస్తానడా లేదా ఇస్తాడు ఖచ్చితంగా అది వాగ్దానం అది మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారు ఉత్తంగా సుఖిస్తామోతుంటారా కాదు వాళ్ళందరికీ ఒక పని అప్పగించడం వాళ్ళు మన గురించి ప్రార్థన చేస్తారు పల్లెటర్ పింద ఆత్మల గురించి ఎన్నిసార్లు మనం ధ్యానించలేదు వాళ్ళు ఏం చేస్తారు గమనం కూర్చుండ్రా మనం పెడుతుంటారు లేదా వాళ్ళు ఉత్త హల మీ పడవాడుతుండ్రా ప్రార్థన గురి చేస్తున్నారు ఇంకంటున్నారు ఎంతకాలం ఈ భూనివాసులకు తీర్పు తీర్చకుంటావు అన్నారా లేదా అంటే వాళ్ళు ఈ భూనివాస గురించి కూడా ఆలోచిస్తారా లేదా అంటే వాళ్ళ మైండ్ ఇక్కడ కూడా ఉందా లేదా ప్రభునందు నిద్రించిన వాళ్ళు ఆయన సన్నిధిలో ఉండి ఇప్పుడు మన ప్రియులు మన కుటుంబికులు మరణించిన వాళ్ళు ఉంటే వాళ్ళు గురించి మర్చిపోయంటారు అక్కడ అక్కడ విజ్ఞాపనం చేస్తా మన గురించి రక్షణ వాళ్ళు కాబట్టి ప్రభుత్వ సన్నిధిలో ఉన్నారు కాబట్టి ప్రభు వాల అందని కాపాడు ప్రభు వాళ్ళు కూడా మీ చింతకు వచ్చేటప్పుడు సిద్ధపరచ ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు తిరిగి వాళ్ళని అందరినీ తీసుకుని వస్తాడని కూడా వాక్యం ఎన్నిసార్లు తీస్తున్నారు మనం కాబట్టి ఇక్కడ ఆ జ్ఞానం అవసరం నువ్వు ఈ లోకంలో సుఖానుభవంగా జీవిస్తే పర్లోకంలో స్పెషల్ సీట్ ఇస్తాడా ఆల్రెడీ నువ్వు సుఖం అనుభవించినావు ఇంకా ఇంకా అక్కడ సుఖం ఉంటుందా ఇక్కడ సమలు అనుభవిస్తేనే అక్కడ సుఖం ఇక్కడ సుఖం అనుభవిస్తే అక్కడ నీకు ఏముండదు పని మూలగడేస్తాడు దొరుకుతుంది స్థలం పర్వరాజుల స్థలం దొరుకుతుంది కానీ రాజ్యాధికారం ఇస్తాడా నాకైతే డౌట్ఫుల్ అది ఎందుకంటే నువ్వు దాని వరకు సిద్ధపడకుంటే నువ్వు రాజగిట సామాన్య ప్రజల్లాగా ఆయన సన్నిధిలో అట్లుండడానికి వీల్లేదు కాబట్టి ఆ జ్ఞానంలో మీరు ఎదగాలంటే ఈ లోకాతీతమైన జీవితంలో జీవిస్తే కష్టం కొద్ది నుంచి సాయంత్రం వరకు నేను ఏదో సాధిస్తున్నా ఏదో ఉదరిస్తున్నా అనుకుంటే కాదు కదా నేను ఉద్యోగం చేస్తున్నా సంపాదిస్తున్నా పెద్ద పెద్ద కాలేజీలలో పనిచేస్తున్నాను నేను పెద్ద ప్రొఫెసర్ అని చెప్పుకుంటే అదంతా పనికిరాంది అది ఆయన దృష్టిలో పనికిరాదు అదంతా వెరితనంతో పోల్చబడింది ఈ లోకపు జ్ఞానము ఆయన దృష్టిలో వెరితనం ఉండలేదా కొంత నష్టపడుతుంది మొత్తం వెరితనమే ఈ లోకపు నాలెడ్జ్ అంతా యూజ్లెస్ నాలెడ్జ్ అన్నట్టు దాని కొరకు గంటలు గంటలు గంటలు సిక్స్టీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ కష్టపడతా ఉంటాం 6 అవర్స్ కూడా కష్టపడం బైబుల్ వాక్యం కో సిక్స్టీ మినిట్స్ కూడా కష్టపడ కష్టపడం మళ్ళీ నీకు ఎక్కడ వస్తుంది నా ప్రజలు ఎందుకు నశించిపోతున్నారు ఆయన చెప్తున్నాడు నా బిడ్డలు ఎందుకు నశించిపోతున్నారు అంటే వాళ్ళు జ్ఞానము లేక నశించిపోతున్నారు ఎందుకు జ్ఞానం లేదు జ్ఞానాన్ని ధృవీకరించు వాళ్ళ దగ్గరికి వస్తాయి అని అంటున్నాడు అక్కడ నీకు ఎంతగానో చెప్పబడింది వాక్యాలు ధర్మశాస్త్రం మీ దగ్గర ఎప్పుడో చెప్పి పంపిస్తే మర్చిపోతీవి అంటే ఎందుకు మర్చిపోయినా ఒకప్పుడు చదివితే చూడండి ఒకసారి చదివితే గ్యాప్ కనుకుంటుందా ఉండదు పది సార్లు చదివితే గ్యాప్ కనుకుంటది ఎందుకంటే మధ్య వరకు జీవనం మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు ఉత్తర్ ఉంటే తిన్నావాడు చిక్కుడు కైకోరు చెప్పడానికి ఎంతసేపు తీసుకోవాలా అంటే చూడు ఎంత క్విక్ గా అంత అంత క్విక్ రాదు మైండ్ కి ఎందుకంటే మనము తరచుగా ప్రాక్టీస్ చేస్తలేదు మన బ్రెయిన్ కి పని పెట్టాలా అది వేస్ట్ అయిపోతుంది బైబుల్ మొత్తం ఎప్పుడు నింపుకుని ఉండాల్సింది బ్రెయిన్ కానీ మనం నింపుకోలే సంవత్సరాలు కదా నేను నీ గురించి అని చెప్తలేదు నీకు అంత తెలుసు బట్ జగ చెప్తున్నా క్రైస్తవ జీవితంలో అట్లుంది పరిస్థితి అని ఎందుకంటే వాడు ఎందుకు నశించిపోతున్నాడు జ్ఞానాన్ని తృణీకరించండు ఒకప్పుడు నువ్వు తెలుపు పొందుకున్నావు నువ్వు జ్ఞానం ఉన్నవాడివి కానీ దాన్ని వదిలేసుకున్నావు రిజెక్ట్ చేసినావు నీ దగ్గరకు వచ్చిన ట్రూత్ రిజెక్ట్ చేస్తే నువ్వు నశించిపోతావు ప్రభుత్వ చేసిన అడుగుతావా నీ అంతటి నువ్వే నశింప చేసుకుంటున్నావు కాబట్టి మనకి ఈ నాలెడ్జ్ చాలా అవసరము అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయననే కదా జ్ఞానము బుద్ధి జ్ఞానం ఆయననే కదా నువ్వు ఆయనని ధృనీకరిస్తున్నావు వాక్యాన్ని ధృనీకరించడం వల్ల వాక్యాన్ని చదవకపోవడం వల్ల ఆయనని దూరం పెడుతున్నావు నువ్వు వాక్యం కదా జీజసే వాక్యం ద వర్డ్ కదా ఇన్ ద బినింగ్ వాజ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అని ఉంది ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు అండ్ ద వర్డ్ బిమ్ అండ్ అమాంగ్ స్టర్స్ అని కూడా ఉంది అంటే ఆ వాక్యమే శరీరధార అయి కృపా సత్య సంపూర్ణుడుగా కృపా సత్య సంపూర్ణత ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ ప్రభులో ఉన్నాయి అవన్నీ కలిసి మన మధ్యలో నివసించరు ఈ ప్రుణుడు మన మధ్యలో మనం నమ్ముతున్నాం నీ ఆత్మీయ నేత్రాలతో చూస్తే నువ్వు గ్రహించగల చూడగలవు సరే కాబట్టి నువ్వు నశించిపోకుండా అంటే నీకేమి కావాలా ఏ ఏ జ్ఞానం కావాలా దైవ జ్ఞానం కావాలా సరే మరి దైవ జ్ఞానం కావాలా మంచిదే కరెక్ట్ ఈ లోకంలో జ్ఞానం వద్దా పొద్దున్నలేసి ఏం వండాలో నీకు నాలెడ్జ్ కావాలా లేదా కూరగాయలు ఎట్లా కట్ చేయాలి కట్ చేయకపోతే చేతులు జ్ఞానం వస్తామో లేదా ఎట్లా కట్ చేయాలి ఏం కూరగాయలు తినాలా అన్న కూడా జ్ఞానం అవసరమా లేదా అంత పోతుంది కడుపులకి కడుపులకు అది ఏమైతుంది అన్న జ్ఞానం అవసరమా లేదా అందులో విటమిన్స్ ఉన్నాయా లేవా మంచి హెల్త్ దినా లేదా అది పనికిరాని ఆహారమా వేస్ట్ ఫుడ్డా అది నా కడుపులకు పోతే ఏమవుతుంది నా జీవితానికి అన్న జ్ఞానం కూడా అవసరమా లేదా అవసరమే మందులు తినాలనా లేదా ఏ మందు ఎట్లా పనిచేస్తుంది నా బాడీ మీద అన్న జ్ఞానం అవసరమా లేదా గుడ్డిగా వేసుకొని పోతా ఉంటామా మందులు ఇంగ్లీష్ మందులు అన్ని పాయిజనే అందరు తెలుసు అది డాక్టర్లకు కూడా తెలుసు మనం పాయిజన్లు మింగుతా ఉంటాం పొద్దున్నీ సాయంత్రం వరకు మింగుతా ఉంటాం మన అది జ్ఞానమా జ్ఞానం లేకపోవడం వలన నీ శరీరాన్ని కృషింపజేసుకుంటున్నాను రశించిపోతుంది శరీరం అరే ఆత్మ కాపాడబడుతుందిలే దేవుని సన్నిధి చేరుతుంది కానీ ఈ యొక్క నియమం ఈ లోక ఈ యొక్క శరీర నియమం కూడా ఉంది దాన్ని దాన్ని ఎట్లా కాపాడుకోవాలనేది కూడా జ్ఞానమే అందుకే మనం లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వర్షంలో మనం చూస్తాం బాలుడైన ఏసు లేక బాలుడైన సమయాల గురించి కూడా మనం ధ్యానించినప్పుడు సమయాల గ్రంథంలో కూడా చూస్తాం కదా అది రెండవ అధ్యాయము యాభై ఆరవచనమా ఇరవై ఆరవ వచనంలో బాలుడైన సమయలు ఎదుగుచ్చుండెను బాగుగా ఎదుగుచ్చుండెను దేవుని దయాదును మనుషుల దయాందను వరదలు చుండెను అక్కడ వాక్యం ఇక్కడికి వస్తేనేమో లూకాసు వార్తకు రెండవ అధ్యాయ యాభై రెండవ అసంలో ఏస్తు వయసు నందును దేవుని ఏస్తు వయసు నందును జ్ఞానమందును దేవుని దయాందును మనుషుల దయాదును వరదలిచ్చినట్టు నాలుగు విధాలుగా ఆయన వరదలుతున్నాడు వరదలడం అంటే బాగా అర్థం చేసుకోడు డెవలప్ కావడం డెవలప్ కావడం వరదలడం అంటే వయసు అంటే శరీరంలో కూడా డెవలప్ అయింది అంటే పర్ఫెక్ట్ హెల్త్ మెయింటైన్ చేసుకున్నాడు ఆ నాలెడ్జ్ లేకుంటే నీకు పర్ఫెక్ట్ హెల్త్ ఎట్లా వస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో జీవిస్తే పర్ఫెక్ట్ హెల్త్ ఉండదు ఎందుకంటే అంత పొల్యూషన్ అంత డస్ట్ తర్వాత కూరగాయలు ఆ కూరలు అంతా మురికి కాలంలో పండిస్తున్న కూరగాయలు ఇప్పుడు అటు దిక్కు మాదిక్కు పండే కూరగాయలు ఇక్కడికి వస్తాయి ఈ ఏరియాకి వస్తాయి ఎందుకంటే అక్కడ ఒకటి తినడు అవి కొనుక్కో కండ ముందు కనిపిస్తాయి మురికి నీళ్ళు పోతుంటాడికి మురికి నీళ్ళు పోయి ఆ తోటలలో అవి పండుతూ ఉంటాయి అక్కడ చూసినడు ఆ బచ్చలి కూర తోటకూర అన్ని కట్టలు కడతా ఉంటారు పొద్దున్నే అవన్నీ కట్టలు కట్టి ఇక్కడ తీసుకొస్తారు ఎందుకంటే అక్కడ ఒక కొరడు మురికి నీళ్ళలో పండినాయి ఇక్కడ బోయినపల్లికి వెళ్ళి ఏమో అక్కడ పోతాయి మా దగ్గరికి బోయినపల్లిలో బండినోడు బోయినపల్లి తినోడు వాటికి తెలుసా ఎట్లా పడుతున్నాయో అక్కడ పడినాడు అక్కడ తినాడు కానీ నీ తెలివి ఎట్లుంది చూడు ఇంత ఫ్రెష్గా వచ్చినాయ్ ఇక్కడ తింటున్నావు ఇంత ఫ్రెష్గా వచ్చినా ఇక్కడ నుంచి అక్కడ తింటున్నావు అక్కడ ఉంది నీ తెలివి అంత కలుషితమైనవి తింటున్నావు నువ్వు పరిశ్రానికి కుట్టున్నావు ఎక్కడికి వెళ్ళి నేను అడుగుతా ఉంటావు కూరగాయలను ఎక్కడ తీసుకుంటున్నావు అంటే బోన్ బోయినపల్లించేసినా కానీ నేను నేను ప్రతిరోజు బోయిన పలించే పోతే గాని పోయి అక్కడ అనుకుంటుంది నా తెలివి ఎట్లుంది పనికినది తెలివే కదా కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఈ అన్ని మందులతో పడ్డ పడిన ఆహారం మనం తింటే నీ శరీరం ఎట్లా గట్టిగా ఉంటుంది అన్ని మందులే కదా అసలు పెస్టిసైడ్స్ తో పండించిన ఆహారం తింటే నీ నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది త్వరగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మతి మార్పు వచ్చి అసలు మనల్ని మనం గుర్తే పట్టలేము ఒకరోజు మనం ఎవరో కూడా మనకు తెలియదు మన పేరెండ కూడా తెలియదు మనం ఎక్కడ ఉన్నప్పుడు తెలియదు భార్య ఎవరు భర్త కూడా తెలియదు అట్లాంటి రోగాలు వస్తున్నాయి ప్రపంచమంతట ఎందుకంటే పెస్టిసైడ్స్ ఫుడ్ తింటున్నాం మనం అనేసి అవును ప్రభు నాకు జ్ఞానం కొద్దుంది అందుకే నశించిపోతుంది నా కృషించిపోతుంది మళ్ళా జ్ఞానం అనుగ్రహించుకోవడాంటే జ్ఞానం అనుగ్రహిస్తే ఏంది నేను ఎప్పుడో చెప్పిన నీకు జ్ఞానం నీ ఆహారం నువ్వే పండించుకోవాలి ఎప్పుడో చెప్పినా కానీ పండించుకోగలవా నీ ఆహారం నీకు అంత ఉందా అంత మైండ్ ఉందా అంత స్థలం పెట్టుకున్నావా ఇంటి చుట్టూ నీ అంతటా నువ్వు కూరగాయలు ఆకూరలు వేసుకుని పండించుకుంటే అంత స్థలం మిగిలి పెట్టుకున్నావా ఎక్కడుంది సిటీలో అది అసలైన మార్గం ఎవడి పంట ఎవడి ఆహారం వాడే పండించుకోవాలా అది బైబుల్ ప్రకారంగా కరెక్టే ఎవడి కాళ్ళ మీద వాడే ఆధారపడాలా అని కూడా ఉంది బైబుల్ వాక్యం ఎవడి భారము వాడే మోసుకోవాలా అని కూడా ఉంది వాక్యం అంటే మరి నీ ఓన్ ఫుడ్ నువ్వు డెవలప్ చేసుకోవాలా లేదా నువ్వు వేరే మీద ఆధారపడుతున్నావు నేను చెప్పేది కొంత కష్టతరంగా ఉంటుంది ఎందుకు నశించిపోతున్నాం ఇది కారణం ఎందుకు రోగాలు వస్తున్నాయి అంటే ఇదే కారణం వాటి నుంచి దూరం ఉండాలంటే దూరం ఉండాలా కరెక్ట్ బ్రతకాలా నువ్వు ఆల్టర్నేటివ్ విధానాలు ఏర్పరచుకోవాలా నీకు హెల్త్ నాలెడ్జ్ అవసరము నీ ఫిజికల్ ఫిట్నెస్ నాలెడ్జ్ అవసరము మందుల గురించి నాలెడ్జ్ అవసరము ఎటువంటి ఆహారం తింటే నీకు ఆరోగ్యం మంచిగా అవసరం మన పూర్వీకులు గట్టిగా ఉన్నారు అంటే మన వాడు ఏం తిన్నాడు నువ్వు తినేది అదేదా కాదు కదా వాళ్ళు తిన్న ఆహారం నువ్వేడే తింటున్నావు వాళ్ళు ఎక్కువ పచ్చి ఆహారం తిన్నారు నువ్వు తింటున్నావా నువ్వంతా బేకరీ ఫుడ్ తింటున్నావు అదంతా పాయిజనస్ ఫుడ్ బేకరీలో కెమికల్స్ ఉంటాయి కెమికల్స్ లేని ఫుడ్ ఏదైనా నువ్వు తింటున్నావా తింటే నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కెమికల్స్ తెలియాల జ్ఞానం ఆర్గానిక్ ఫుడ్ అంటారు దాన్ని ఆర్గానిక్ ఫుడ్ అంటే మందులో సహాయం లేకుండా పండించే ఫుడ్ని ఆర్గానిక్ ఫుడ్ అంటారు అది గవర్నమెంట్ సీల్ సర్టిఫికేట్స్ ఇస్తుంది కొన్ని షాప్స్ అలా అమ్ముతారు ఆర్గానిక్ ఫుడ్ అని కొన్ని షాప్స్ ఉంటాయి అవి ఎక్కడ నాకు తెలియదు ఏరియాలో అంటే మన పూర్వీకులు ఏ రీతిగా పంటలు పండించు ఆ వాటిని ఏమంటారు కాదు బ్రదర్ భూమి నిసారమైపోతుంది దాన్ని సారవంతం చేస్తారు మందులు లేకుండా సారవంతం చేయాలి దాన్ని ఎట్లా కొంతకాలం తొవ్వేసి దాంట్లో పెండేసి పాత ఎరువులేస్తారు అంటే స్వత సహజమైన ఎరువులు మందులు కాకుండా యూరియా పొటాషి ఇట్లాంటివి కాకుండా పెండము ఆవు పేడ లేకపోతే దిబలేస్తారు లేక ఎండి పైన ఆకులు అవన్నీ తీసుకొచ్చి అక్కడ మరగబెడతారు అట్లా కొంతకాలం కాలం పెట్టేట్టు చేస్తారు నీళ్ళు పోసేసి దాని తర్వాత తొగినాక మళ్ళా విత్తనాలు ఆడుకుంటారు తవ్పిస్తారు లేవలేదు అది అప్పుడు విత్తనాలు వేసుకుంటారు అది అటువంటి పంట మంచిది మన ఆరోగ్యానికి దాంట్లో రుచి కూడా ఉంటుంది ఈ మందులతో పండించినాం రుచి ఉండదు కందిపప్పులో రుచి ఉంటుంది మీరు చూడండి ఎవరైనా పచ్చిపప్పు ఇట్లా నాకు నోట్ వేసుకుని నమ్మి చూడండి కందిపప్పు ఒక డాక్టర్ చెప్తుంటే నేను విన్నా ఈ మందులతో పండించే ఆహారాలంట పెడితే మందుల సహాయం లేకుండా పండించిన ఆహారాన్ని పెడితే ఈ ఉడతలు ఉంటాయి కదా స్పిరిల్స్ అంటారు కదా ఉడతలు ఉడికే గుర్తుపడతాయంట డాక్టర్ చెప్తుంటే నేను ఆ మందులతో పండించిన దగ్గరకు ఓతుందంట పోయి వాసన చూసేసి అక్కడికి వెళ్ళి పోయి మందుల సహాయం లేకుండా పండించిన పప్పు దగ్గర వచ్చి వాటిని తింటదంట వాటికి ఓడిచ్చినా నాలెడ్జ్ నీకు ఇవ్వలేదా ఎందుకు ఆయన ఆయన మీద నిందమోపుతున్నావు ఆయన నీకు గురించి నాలెడ్జ్ నువ్వు నువ్వు దాన్ని రిజెక్ట్ చేసినావంట అందుకే నీకు తెలియదు ఏది మందులతో పండించింది ఏది మందులు సహాయం లేక పండించింది నువ్వు వాటిలో వ్యత్యాసాలు చూడలేకపోతున్నావు కడుపు మందులతో నింపుకొని క్షణాలన్నీ కృషించిపోతున్నాయి రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం అదే కారణం ఈ జ్ఞానము కుటుంబానికి ఉండాలా ఒకరికుంటే సరిపోదు నాకు ఒకరికుంటే సరిపోదు మా భార్యకు మా పిల్లలకు కూడా ఉండాల జ్ఞానం అప్పుడే కుటుంబం కుటుంబము మంచి ఆహారం పొందుకోవడానికి ప్రయత్నిస్తా ఉంటావు నువ్వు లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నావు పనికిరాని ఆహారాల మీద అదే నీకు జ్ఞానం ఉంటే ఆ ఆర్గానిక్ ఫుడ్ తెచ్చుకొని నువ్వు అదే వండుకొని ఇప్పుడు ఈ మన ఈ బ్రాయిలర్ చికెన్ తెల్లకోడు కదా ఆ తెల్ల తింటే ఊరికే బాడీ అంతా ఎలర్జీ అవుతుంది అదే నాటుకోడి తిన్నాను అనుకో కాదు నేను చూసిన నేను ఛాన్సలు గమనించినది ఏ ఆహారం తింటే నాకు బాడీ అలర్జీకి అవుతుందో నాకు తెలిసిపోతుంది సిక్నెస్ కావడము మూడీగా ఉండడము నిరుత్సాహం లాగా ఉన్నట్టు ఏం ఏం నాకు నష్టం ఏం కాలేదు కానీ మా నా బాడీ అంతా నిరుత్సాహంగా ఉంటుంది ఎందుకంటే ఆ మందులు అంటే తయారైస్తున్నాయి నీ ఆహారంలోని లోపాలంట నేను మెంటల్ గా తయారు చేస్తుంది ఉంది సైంటిఫిక్ గా నీ ఆహారంలో పోషక పదార్థాలు లేకపోతే నీకు సాడ్నెస్ డిప్రెషన్ అన్హాపీనెస్ వస్తుందట అన్ని బాగున్నా దుఃఖం అంట చూసారా ఆ దుఃఖం వస్తుందట మైక్రోన్యూట్రియం లేకపోతే ఫుడ్లో అంటే పోషక పదార్థాలు లేకపోతే అటువంటి శరీరం అటు మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయట కానీ లేదు మనకి ఎందుకు లేదంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటే కదా సరిగా చదువుకోకపోతే ఆ ఎట్లా వస్తుంది కాబట్టి చదువుకోవాలా దానికి ఏజ్ లేదు వెస్టర్న్ కంట్రీస్ లో సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కూడా వాడు స్కూల్కి పోయి చదువుకుంటాడు మందే అనుకుంటాం సిగ్గా అనిపిస్తుంది బట్ మనం ఖచ్చితంగా రివైవ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వాక్యమే చెప్తుంది మీరు అన్ని రిజెక్ట్ చేసుకొని మీరు నచ్చించపోతున్నారు కాబట్టి ఇక మీద మనం రిజెక్ట్ చేసుకోవద్దు ఎన్నో తప్పుదములు జరిగిపోయినాయి శరీరంలో జరిగిపోయినాయి ఆత్మలు జరిగిపోయినాయి సాంఘికంగా జరిగిపోయినాయి అన్ని విధాలుగా జరిగిపోయినాయి తప్పుదములు వాటిని సరి చేసుకొని రెస్టోర్ చేసుకోవాలి ఆయన ఆయన నమ్మదగిన ఆయన తట్టు తిరుగుతే నేను మీ తట్టు తిరుగుతాడు నా తట్టు తిరుగునీ నేను మీ తట్టు తిరుగుతాడు ఎందుకంటే ఆయననే జ్ఞానం గారు చూడండి ఒకసారి మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఉపయోగవచ్చు అయితే ఆయన ఆయన మూలంగా మీరు అందుసించేవాడు ఆయన మీరు ముప్పండి నీకంటే ఈ మేమో కథలు చెప్తాం మనం కానీ కరెక్ట్ గా చెప్తావా అక్కడే ఉంది జ్ఞానం ఉన్న వాడికి జ్ఞానం లేని వాడికి రక్షణ పొందొచ్చు ఇద్దరు అప్పుడు బుద్ధి లేని కన్యక ఉండొచ్చు బుద్ధి గల కన్యక ఉండొచ్చు తేడా అదే ఆయన యేసు ఎటువంటి వాడు అక్కడ ఉంది మనకి జ్ఞానము నీతి ఆయన జ్ఞానం అంటే ప్రభు తర్వాత నీతి పరిశుద్ధత పరిశుద్ధత చూడండి తర్వాత విమోచన విమోచన మన ప్రభు విమోచన విమోచన పరిశుద్ధత నీతి జ్ఞానం జీసస్ క్రైస్ట్ లో ఇవి ఉన్నాయి అవన్నీ ఆయననే అనుంది కాబట్టి ఆయనకు సంబంధించిన జ్ఞానంలో మనం వర్దిల జ్ఞాపకం చేస్తుంది ఆయన చెప్పిన ప్రతి వాక్యం నీ మైండ్ లో ఉండాలా ఆయన చెప్పిన ఉపమానలో ఉండాలా ఓల్డ్ టెస్టిమెంట్ అనేది చదువుకుంటాం మంచిదే కరెక్టే చదువుతుంది ఎప్పుడు చెప్పు ని ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట గైకురుడే అన్నాడు కదా స్వరం ఫైలించి వినిపించింది ఆయన తీసుకుని బయటకు వచ్చినప్పుడు ఫైలించి స్వరం వినిపించింది ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాటలు గైకురుడే అన్నాడు మరి ఆయన మాటలన్నీ మీ మైండ్ లో ఉన్నాయా ఈరోజు ఆయన చెప్పిన ఉపాలన్నీ ఉన్నాయా ఎన్ని రూపాయలు చెప్పినాడు ఆయన ఎన్ని రూపాలు చెప్పిన అవన్నీ మీకు తెలుసా ఆయన చెప్పిన వాక్యం అన్ని మీ నోట్లో ఉన్నాయా మీ మైండ్ లో ఉన్నాయా మన అన్న కదా బుద్ధి పర్ఫెక్ట్ బుద్ధి అనేది పర్ఫెక్ట్ విజ్డమ్ అనేది ఆయనలో ఉంది కదా ఇంకెక్కడ లేదు ఈ లోకంలో ఈ వాక్యం చెప్తుంది పౌలుక విషయం ఎంత తేటగా బయపరచబడింది ఈరోజు ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు పౌలు బయల్పరుచాడు రెండు వేల సంవత్సరాల క్రితం నీకు బయలుపరుస్తుంది అట్లా ఆయన జ్ఞానంలో మనము అభివృద్ధి పొందాల ఈ లోకంలో ఎట్లా బ్రతకాలన్నా కూడా నువ్వు నేర్చుకోవాలి నీ హెల్త్ ను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి నిర్లక్ష్యం వలన విశల్పాలందరూ వాళ్ళ దేశాన్ని ఎందుకు పోతున్నారు నిర్లక్ష్యం చేస్తే కదా కృష్ణ బృందం అంతా దానికి వాళ్ళు ఎంత అవినీతిగా అపవిత్రంగా జీవించారు అన్న విషయాలు అక్కడ ఆ నాలుగవ అధ్యాయంలో అత్త చూస్తాం చూడండి నీ పై వాపస్ వెళ్ళిపోయి కదా మనం వారిని తీలికొచ్చేసినాం వస్తే కదా మనం చూస్తుంది ఏడవ వర్షాలు చూడండి లో ఈ గుణగణం అన్నట్టు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎప్పుడైతే నీకు సమృద్ధిగా వస్తుందో నువ్వు ఇంకెక్కు పాపం చేస్తా ఉంటావంట అనొచ్చు బ్రదర్ నేనేమన్నా లంగపనం చేస్తున్నా దొంగ పనం చేస్తున్నానా అని మీరు తెలంగాణ భాషలో మాట్లాడాలంటే ఆగే అతిగణమేమో పాపం కదా మళ్ళీ నువ్వు ఆయన సరీలో సమయాన్ని గడపకుండా ఈ లోకంలో నువ్ సమాజంగా గడుపుతా అది పాపమా గాదా దివరాత్రు అని ఏముంది అక్కడ వాక్యం ఉంది కదా కీర్తన గ్రంథం మొదటి నిలబిస్తాం ఆ వాక్యం దుష్ పాపుల మార్గంలో అపహాసలు కూర్చునే చోట కూర్చుంట ధర్మశాస్త్రమును దివరాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అట్టివాడు నీటి ఆకు ఆకువాడక నీటి కాలున ఎవరైనా నాటమైన చెట్టు వలె ఆకువాడక తన కాలం అంతయు ఫలమిచ్చును ఆకువాడదంట తన కాలం అంతా ఫలిచ్చినట్టే నీకు హెల్త్ ఉంటుంది అంటుంది అక్కడ వాక్యం ఎప్పుడు హెల్త్ ఉంటది దేవరాధన లో ఆయన వాక్యాన్ని ధ్యానిచ్చు పాపం చేసిన మనం ఆయన వాక్యాన్ని మర్చిపోయి నీకు బైబాల్ ఎన్ని పుస్తకాలు అనేది వెళ్ళి ఎన్ని అధ్యయలు అనేది వెళ్ళి సరే నీకు వన్ తెలుసు నాకు తెలియదు కానీ 127 ట్వంటీ సెవెన్ లో ఏముందో తెలుసా నైన్టీ వన్ లో ఏముందో తెలుసా ట్వంటీ త్రీలో తెలుసా తెలవాలా లేదా నే కీర్తన గురించి మాట్లాడుతున్నాను మరి లేదా అవన్నీ తెలియాలంటే దివరతలు జనిస్తే తెలుస్తుంది పొద్దున గంట సేపు జరిస్తే తెలియదు లేక ఆదివారం ఒకరోజు జరిస్తే తెలియదు క్రిస్టియన్స్ అటు యాక రాష్ట్ర పత్రికలు చూసిన మనం ఎన్నిసార్లు క్రిస్టియన్స్ ఎన్ టైమ్స్ లో అన్ని మర్చిపోతారంట వాక్యం అక్కడ ఉంది అందుకే మీరు మర్చిపోకుండా జాగ్రత్త పడలేడు అక్కడ ఆ వాక్యం విషయంలో మీరు వింటున్నారే గాని వాటిని పాటిస్తలేరు ఎందుకంటే మీరు వాటిని జ్ఞాపకము చేసుకుంటలేరు అన్నాడు జ్ఞాపక రక్షణ పథకాలు చూస్తాం కాబట్టి ఈరోజు మనం డిసైడ్ చేసుకోవాలా ఆయననే జ్ఞానము ఆయన వింబడిస్తున్నము ఆయన చెప్పిన మాటలన్నీ గైకొని గంటలు గంటలు ఆయన సజ్జగా గడపాలి ఆఫీస్ లో ఉన్న ఏ పని చేసుకుంటా నీ మైండ్ ఆయన మీద కేంద్రీకరించుకోవచ్చు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు దానియలు మూడు నాలుగు సార్లు ప్రార్థన చేసి శత్రురగ్మేశ్వర మూడు నాలుగు సార్లు ప్రార్థన చేసి దేవుడు బిడ్డలు అందరూ యోసే పట్లనే ప్రార్థన చేసేది మూడు నాలుగు సార్లు ప్రతిరోజు మనం కూడా అటేజ్ ప్రార్థన టైం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి ఎందుకంటే ఈ టైంలో ప్రార్థన చేసినా నువ్వు దొరకలే వర్షప్ చేసేవాళ్ళు చాలా మంది ప్రార్థన చేసే చాలా కొద్దు ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే ప్రవర్శనలు కూడా తయారు ప్రవచనాలు నిరర్థకం ఆగుతాయి అని కొనసాష పత్రికలు ఉన్నది ప్రవచనాలు ఆగిపోతాయి నువ్వు ప్రార్థన చేస్తే హెజకియాకి పుండు పుట్టింది యశయా భక్తుందనే దేవుడు మాట్లాడుతున్నాడు పోయి వాటికి చెప్పు ఈ రాత్రి చనిపోబోతున్నాడు అని పోయి చెప్పిండు ఈ రాత్రి నువ్వు సాగబోతున్నావు నీ ఇంటిని చక్క పెర్చుకోవాలంటే రాత్రి అంతా ఏడ్చిండి కనీలు విడిచి ప్రార్థన చేసిండు హెజకియా రాత్రి అంతా ప్రార్థన పొద్దునొచ్చి దేవుడు పొద్దున బయలుపరచండి యేషాయకి పోయి చెప్పు రాజుకి వాడికి చెప్పు వాడి ప్రార్థన నేను విన్నా వాడి స్వస్థపరుస్తున్నా వాడి ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ పెంచుతున్నా చెప్పి అంటే ప్రవచనం ఆగిపోయిందా లేదా ఇప్పుడు నాకు అర్థమైంది ప్రవచనాలు ఎందుకు ప్రకటిస్తుంది దేవుడు హెచ్చరికలు నీ మీదికి తీర్పు రాబోతుంది అన్న హెచ్చరిక అది కాబట్టి నీ మీద తీర్పు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా ప్రార్థన చేసి నీ జీవితం మార్చుకోవాలా అప్పుడు ఆ ప్రవేశలు ఆగిపోతాయి అన్న విషయం నాకు జ్ఞాపకం చేస్తుంది కానీ అవన్నీ నెరవేరుతున్న ప్రవేశ ప్రార్థన చేస్తున్నాడు అంతే ప్రవేశ నెరవేరుతున్నాయి ఎందుకంటే ఎవడు ప్రార్థన చేస్తున్నాడు కఠినమైన సమ దిన మనం ఉండబోతున్నాం ఈ నెల దాటిందంటే చాలా భయంకరమైన శ్రమలు ఉంటాయి ఆర్థికంగా గానీ ఏ విధంగా గానీ పొలిటికల్ సిస్టమ్ గానీ ఎలక్షన్స్ కానీ చాలా అన్యాయంగా ఘోరంగా ఎట్లా ఉన్నా గానీ నువ్వు ప్రార్థన చేయాలి అంతే భయపడతా ఉంటామా ఇట్లా ఉండబోతుంది ఇంత భయంకరంగా ఉండబోతుంది చెడ్డ దినంలు ఇవన్నీ మనకి ఎప్పుడో చెప్పండి దేవుడు మీరుంటేనే దుర్దిన తెలిసి నీకు ఏముండదు సుఖం ఏముండదు కానీ ప్రభులో ఉంటది ఆనందం ఎప్పుడుంటది ప్రార్థన చేయకపోతుంటదా ఇవన్నీ విషయాలు గ్రహించకపోతుంటాయా ఈ గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించాలా అటువంటి జ్ఞానంలో మనం వదిలేదు కాబట్టి ఇక్కడ మీదంట మనం ఎట్టి పస్తాయన జ్ఞానాన్ని కృఢీకరించొద్దు అన్ని విషయాల జ్ఞానం అవసరం ఉద్యోగంలో ఎట్లా పనిచేయాలా మనుషులతో ఎట్లా మెసుగుకోవాలా మనం ఆ నాలెడ్జ్ అవసరం నీకు రెచ్చగొట్టే మాటల వద్దు అసూయ కుళ్ళు ఇటువంటి మనకు అవసరం లేదు ప్రేమ ఫలాలు ఆత్మఫలాలు మనలో కనిపించాలా అన్నిటినీ తలాలా అన్నిటిని భరించాలా అందరినీ క్షమించాలా అందరినీ ప్రేమించాలా అందరినీ ప్రభుత్వాన్ని నడిపించాలా అది స్పెషల్ జీవితం అన్నట్టు అన్నింటిలాగా జీవిస్తే వాడి నా నేరలు మొప్పిండు మొప్పిండి వాడి నా మీద ఇట్లా మాట్లాడినట్ల వాళ్ళు రివర్స్ ను మాట్లాడితే నీకు వాళ్ళకి తేడా లేదన్నట్టు అంటే నువ్వు నశించిపోతున్నావు ఆ జ్ఞానం లేక దైవికమైన జ్ఞానం లేక కాబట్టి ఈ లోకానికి డయామెట్రికలీ ఆపోజిట్గా ఉండాలి మనం ఈ లోకపు నాలెడ్జ్ కి మనం ఆపోజిట్ గా ఉండాలి ఎందుకంటే అది నశించిపోతుంది ఈ లోకపు విధానాలన్నీ నశించిపోతున్నాయి ఈ నాలెడ్జ్ నశించిపోదు ప్రభు నాలెడ్జ్ నశించుకోదు ప్రభు జ్ఞానం నశించిపోతుంది అటువంటి జ్ఞానంలో ప్రభు మనం నడిపించాలి కదా ప్రతి విషయంలో ఆయన జ్ఞానాన్ని మనం స్వీకరించాలా అందులో మనం వర్దిలాలని ఉంది కనుక ప్రభు జ్ఞానం అంటూ వర్ధుడుట దేవుడి కాబట్టి ఆయన జ్ఞానంలో మనం వర్దిలాలా ఈ లోకంలో ఎట్ట బ్రతకాలా నా జీవితాన్ని నేను ఎట్లా సరి నా ఇంటిని ఎట్ట చక్క పరచుకోవాలా నా కాపాడుకోవాలా నేను ఎటువంటి మంచి ఆహారం పొందుకోవాలా ఆ జ్ఞానం చాలా అవసరం బాడీని పాయిజనస్ చేయొద్దు ఎందుకంటే బాడీని పాయిజనస్ చేస్తే రోగాలు వస్తుంది డీటాక్సిఫై చేయాలంటే డీపాయిజనేట్ చేయాలి బాడీని మన బాడీలోని పాయిజన్ బయటికి మనం చేదా కాబట్టి అది చేదా ఎట్లా చేస్తే అది పోతుంది ఏం చేస్తే అది పోతుంది డాక్టర్ చెప్పారు ఏ డాక్టర్ చెప్పాడు ఎందుకంటే వాడి స్వార్థ రోగాలు రాకపోతే వాడికి ఉద్యోగం ఉండదు కదా వానికి ఇన్కమ్ రా అందుకే వాడు సీక్రెట్స్ చెప్పాడు కాబట్టి వాడు దేవుని యొక్క జ్ఞానాన్ని త్రునీకరించిన వాడు డాక్టర్ వాడే దేవుడు కాబట్టి మనం అట్లా ఉండడానికి వీల్లేదు ఆ సాధ్యమైన కాడికి మనసును ఆశ్రయించడం పనిచేసి యోహను ఆశ్రయించడం నేర్చుకుంటాయి అదే జ్ఞానం కాబట్టి అటువంటి జ్ఞానం ప్రభు మనకు అనుకరించాలి మనం దాని కొరకే ప్రయాసపడ్డాం నీ నా జ్ఞానం నేను ఎట్లా బ్రతకాలి లోకంలో ఎట్లా నా నేను కాపాడుకోవాలా నా కుటుంబాలను ఎట్లా కాపాడుకోవాలా ప్రభు నా సంఘాన్ని నా సేవ జీవితంలో నా మనుషులు ఎట్లా కాపాడుకోవాలా ప్రభావాళ్ళకి అనారోగాలు వస్తే నేను ఎట్లా వాళ్ళకి మార్గం చూపించాలా ప్రభా మీరే నాకు ఆ జ్ఞానం అనుభవించు ప్రభావా అనే ప్రార్థనలు నీకు అవసరం రోగాలతో బాధలు అనుభవిస్తారు హాస్పిటల్స్ నిండిపోతుంది హైదరాబాద్ అంట రోజుకి ఒక హాస్పిటల్ కొత్తది తయారైతుందంట నిన్న ఒక డాక్టర్తో మాట్లాడుతున్నాను రిమ్స్ లో చెప్తున్నాడు గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చేస్తాయి సార్ అంటున్నాడు పేరండి చెప్తున్నాడు టగ టగ టగ ట పేరు చెప్తున్నాడు అంటే అంతగా వస్తున్నాయి అంటే అంతగా బిజినెస్ అవుతుంది హాస్పిటల్స్ అలా అంటే అంతగా మంది మనుషులు సిక్ అవుతున్నారు థర్టీ లో ఒక గొప్ప దైవ జనుడు ఉండేవాడు సేవకుడు జాన్ జీ లేక్ అని మీరు విన్నారు అప్పుడు గొప్ప సేవకుడు చాలా గొప్ప సేవకుడు ఆయన సేవ జీవితాన్ని ఏం తెలుసా హాస్పిటల్స్ అన్ని ఎంటీ కావాలా ఆయన సేవ జీవితం వాషింగ్టన్ అమెరికా సిటీ కదా స్థలం అయన ప్రార్థన చేస్తే అంట మొత్తం ఎంటీ అయిపోయింది అంట హాస్పిటల్స్ అంటే సిటీ మొత్తం హీల్ అయిపోయింది ఆయన ఆయన తీర్మానించుకోండి ప్రార్థన అట్లా హాస్పిటల్స్ ఎంపీ కావాలని తీర్మానించుకున్నాడు అంటే రోగాలు ఉండొద్దు మనుషులలో అప్పుడు హాస్పిటల్స్ ఏం కావాలా లక్షల లక్షలు అప్పులు తీసుకొని బ్యాంక్స్ వల్ల హాస్పిటల్స్ కానీ వాటి ఏంటంటే మనుషులు ఆటోమేటిక్ గా వస్తారు మీద నేను ముప్పై లక్షలు యాభై లక్షలు కూడా ఇస్తారు ఫీజ్ లోపాలకు పోయినంటే యాభై లక్షలు అవుతది రోజుకి మూడు వేలు లెక్క లెక్కేసుకుంటే నెల నెల నెలలు పెడితే లక్షలు అవుతాయి వాళ్ళు తెలిసి ఆటోమేటిక్ గా లోన్లు కట్టుకోవచ్చు ఒక బక్రా దొరికితే నెల రెంట్ తెలియపోతుంది ఒక పేషెంట్ని నెల రెంట్ కట్టుకోవచ్చు హాస్పిటల్ బిల్డింగ్ పని వాడు ఇంకొక విధానాలు అవి నేను వాడిని తప్పులేక పెడతలేను వాడు అట్లా బిల్డ్ అయ్యింది అట్లా తయారయ్యింది అట్లా పెరిగిండు వాడు వాళ్ళని తెలుసు నేను ఎట్లన్నా బిజినెస్ చేసుకోవచ్చు వాడికి సెన్సిటివిటీ ఉండదు జాలి దయ ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో ఉండవు ఎందుకంటే వాళ్ళ ప్రములు ఉండడు కాబట్టి బట్ నీలో ప్రములు ఉన్నప్పుడు నీకు ఉన్నాయి అవి ఫస్ట్ పాయింట్ నీలో ఉండాలి కదా అవన్నీ మళ్ళీ ఆయన జార్జీ లేక్ అనేటు ఆయన అంత గొప్ప సేవ కొడు ప్రార్థన చేస్తే మొత్తం సిటీ అంతా హీల్ అయిపోయిందంట హాస్పిటల్స్ ఒవ్వడబోతలేడంట హాస్పిటల్లో అందరు లబ్బు దివం మొత్తుకున్నారంట ఒవ్వడొస్తాడు మాకు హాస్పిటల్ కని అట్లాంటిది చూడగలవు మా దేశంలో నాకు నమ్మకం ఉంది మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే అట్లా అవుతుంది హైదరాబాద్ అంటే నేను అనేటిది ఏంటంటే ఆ జ్ఞానంలో నువ్వు వర్దినల్లా అటువంటి జ్ఞానం కూడా అవసరం కదా ఆ తీర్మానంతో మనం ఇప్పుడు నీ ప్రార్థన నువ్వు ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తావంటావు ఈ రోజు నుంచి నీకు ఒక కొత్త లిస్ట్ తయారై అట్లా డే బై డే నువ్వు లిస్టులు పెంచుకోవాలా లిస్ట్లు పెంచుకుంటుంటేనే నీ ప్రార్థన శరీరం కూడా పెంచుకుంటావు లేకుంటే నీదే స్వార్థం నేను నా అమ్మ మా మా పిల్లలు మా తమ్ముళ్ళు అంతే ప్రార్థన అది 5 మినిట్స్ లో అయిపోతుంది ప్రార్థన అర్థమవుతుంది కాబట్టి మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరాలను విజ్ఞాపన ప్రార్థన అనేక ముఖ్యమైన ప్రార్థన ఆయనకి ఇష్టమైన ప్రార్థన నిస్వార్థంతో ప్రార్థన చేస్తున్నా ఇతరుల గురించి ఆ జ్ఞానం మనకు చాలా వస్తున్నాడు ఈ ఇతరుల గురించి మనం ప్రార్థించాలా అట్లా గంటలు గంటలకు కొంతమంది సేవకులు ఈ చెప్తున్నారు నేను ఒక్కసారి నిన్న ఒక పాస్టర్ సాక్ష్యం సిక్స్ సెవెన్ అవర్స్ పని ప్రేయర్ చేస్తానంటాను 6 సెవెన్ అవర్స్ ఎవ్రీ డే ప్రేయర్ చేస్తానంటే ఆయన సేవలో అద్భుతం దిగుతా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ ఆత్మ పొందుకుంటాడు దేవుని యొక్క సన్నిధి దిగిపోతుంది ప్రార్థన చేస్తున్నాడు ఆయన సరి దిగుతుంది ఉపాసంలో గంటలు గంటలు దేవుడికి సరిలో కనిపెడుతున్నావు కాబట్టి ఆయన సన్నిధి దిగి వస్తుంది నీతో పాటు నువ్వు సేవ పోతే నీతో పాటు ఆయన సన్నిధి వస్తుంది కానీ దూతలు అందరుంటారు అక్కడ ఆయన సేవలో అద్భుతం తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే నువ్వు దాని గురించే కదా ప్రార్థన చేసింది వాళ్ళు అడుగు ప్రతిదీ ఇవ్వబడని అన్నాడు నీ ప్రార్థనకి కథంగా జవాబిస్తాడు హైదరాబాద్ లో హాస్పిటల్స్ ఎంటీ కావాలా ఇంకా హాస్పిటల్స్ కొత్తవి రావద్దు అని మీరు ప్రార్థన చేస్తే రాకుండా ఉంటాయా లేదా అదే అన్ని పొందినామా ప్రార్థించమంటాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఎంటీ అయితే హాస్పిటల్స్ చేయాలా మనం కాబట్టి ఈరోజు తీర్మానించుకుందాం మన ప్రార్థన అంశంలోని లిస్ట్ ని ఎక్స్పాండ్ చేసుకుందాం పెద్దగా చేసుకుందాం అటువంటి జ్ఞానం ప్రభు మన కనుక మనం నశించిపోకుండా ఆయన జ్ఞానాన్ని ధృవీకరించకుండా అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ధృవీకరించకుండా ఆయన వాక్యాన్ని ధృవీకరించకుండా నివరాతలను దాన్ని మనం ధరించినట్టు వాక్యం అంటే ఇక్కడ మీ ఆసక్తి ప్రేమ మనకు ఏదో టైంకి వెళ్ళిపోవాలి ఆఫీస్ కానీ టగ టర్లీ మార్నింగ్ అలారం పెట్టుకుని స్పెషల్ గా లేసి మంచిగా నీళ్ళు తాగాల ఒక రెండు వే నీళ్ళు తాగి మంచి కూర్చొని పేపర్ పెన్సిల్ తీసుకొని అన్ని రాసుకోవాలి పాయింట్స్ నేను ఇప్పటికీ రాస్తాను ఇందాక వస్తాపు ఇంట్లో రాసుకోలే చిన్న పాయింట్స్ ఎందుకంటే మర్చిపోతారు లేకపోతే కాడి ప్రతిదీ అట్లా రాసుకోవాలా తర్వాత వాటిని జాగ్రత్తగా కాపాడుకోలేదు ఈ పేపర్ పడేది వాటిని కాపాడుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎక్కడో దేవుడు మాట్లాడతారు వాటి ద్వారా కాబట్టి వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలా ఇన్ని చట్టాలు కట్టాలంటే ఇంటే ఇన్ని బంధుల్స్ ఉంటాయి నేను రాసిన ఇవన్నీ వాక్యాన్ని ఇట్లా ఇన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఇరవై అప్పటి నుంచి రాసిన వాక్యాలన్నీ ఇప్పటికీ జాగ్రత్తగా కాపాడుతున్నాయి భద్రపరచుకుంటా ఉంటాం పుస్తకాలు రాసి పెట్టుకుంటారు పుస్తకాలన్నీ బయటికి అడ్డ పెట్టుకుంటాడు ఎట్లా పనికి వస్తాయని చెప్పలేము భవిష్యత్తులో ఎవరన్నా వాడుకుంటాడేమో వాటికి అది వేరే సేవకుని చేతికి పోతాయేమో ఏమని ఆ సేవకునికి ఇంకా విషయాలు బయలుపరుస్తాడేమో దేవుడు వాటి ద్వారా దేవుని వాక్యం అట్లా పోవాల్సిందే కదా శాశ్వతంగా ఉండటోళ్ళం కాదు మనం ఈ లోకంలో ఈ లోకం మనది కాదు మన మైనస్ ఈ లోకంలో ఆయన వచ్చేంత వరకు ఇంకా ఎవడ ఉంటాడో సేవకుడు వాటి ద్వారా పోతానే ఉండాలి ఈ విషయాన్ని మనం ఆ విషయం బాగా జ్ఞాపకం తీసుకొని మన కాలం ముగించక పర్ఫెక్ట్ గా ఈ లోకంలో మనం మన పనులన్నీ పర్ఫెక్ట్ గా ముగించుకోవాలి అటువంటి జ్ఞానం పరిశుద్ధుల వరకు మా దేవ మీకు వందాలేషయ్య మీరు మాట్లాడే దేవుడు ప్రభు మాట్లాడే రాయి రప్ప కాదు మీరు కాలనీయ ప్రతి క్షణం మీరు మాట్లాడుతూనే ఉంటారు ప్రభు నా ప్రజలు నశించిపోతున్నారు కాలనీయ ఓ నాట్ అది వేదనతో కూడిన బాధ మీరు ఎంతో బాధతో చెప్తున్నారు ఆ వాక్యం ఎంతో బాధతో ఎంతో వేదనతో ప్రభావ మీరు క్రయధనంగా మీ రక్తాన్ని పెట్టి కొందరు కానీ వాళ్ళు నశించిపోతున్నా మీకు అది బాధకరంగా ఉంది ప్రభా మేము ఆ నీతికి నశించిపోవద్దని చిత్తం మీ అంతా అభివృద్ధి పొందాలనేది మీ చిత్తం కాబట్టి నేను ఈ మాట్లాడారు మేము వాక్యాన్ని తృడీకరించండి ఇక మీదట వాక్యం పట్ల ఆసక్తి ప్రేమ మాలో పుట్టించండి నూతనంగా అభిషేకించండి ఈ యొక్క పర్లోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి రవ్వ మమ్మల్ని అందరినీ ఈ యొక్క వాక్యంలో బలపరిచి ఒక నడిపించమని ప్రార్థిస్తాం సైతాన్ మీద విజయం పొందాలంటే కూడా వాక్యం అవసరం ఆత్మ వాళ్ళైన కడ్గమన్నారు ఆ ఖడ్గాన్ని మాకు అనుగ్రహించండి మీ కొరకు సాక్షన్లు పెట్టుకోవాలి ముఖ్యంగా మనోజ్ గారి స్వస్థాన్ని వాళ్ళ జీవితంలో చేసే వదరాలు ఈ యొక్క శ్రమలలో వాళ్ళు ఎన్నో లెసన్స్ నేర్చుకున్నారు మీ కొరకు ఎట్లా జీవించాలి నేర్చుకున్నారు వాళ్ళ కోరిక ఎట్లా జీవించాలని వాళ్ళు నేర్చుకున్నారు ఏ రీతిగా మీ కొరకు సాక్షిగా ఈ లోకల్లో జీవించాలని వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ఈ లెసన్స్ అన్ని దొరకది మీరు మహిమ పొందమని తాస్తారు ఇంట్లో భయపడము చింతి ధైర్యంగా మీరు నిలబడి ముందుకు వెళ్తాం శిష్యులు ఏ రీతిగా ధైర్యంగా ప్రాణం పోయినంత వరకు హతసాక్షులు లాగా మమ్మల్ని తయారు చేసుకున్నాం మీ వరకు ఆనందంతో అటువంటి ఆనందంపై జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని మేము ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతన కాపలు ఎటువంటి యాక్సిడెంట్స్ కార్యకుండా క్రిస్తు పరిశుద్ధ గా